వేదాంతార్థ తత్పరై వేద కాదు వేదతత్పరై కాదు వేదాంత తత్పరై కూడా కాదు వేదాంతార్థ తత్పరై వేదాంతములు ఏం చెప్తున్నాయి ఆత్మా పూర్ణ ఆత్మా ద్వయ అది చెప్తున్నాయి ఆత్మా ఏక నేను సినిమా తెర నేను సినిమా కాదు సినిమా తెర ఆత్మ సినిమా ఆత్మ కాదు సినిమా మిథ్య అది చెప్తున్నారు అది వేదాంత అర్థం దాని మీద ఉండాలి ఫోకస్ అంత తత్పరై మొత్తం ఫోకస్ అంతా దాని మీద ఉండాలి వేదాంత అర్థ తత్పరై మొన్న గుంటూరులో నాలుగు రోజులకు సభలు అయ్యాయి పెద్ద పెద్ద సభలు ఇవ్వయి అక్కడ కామకోటి గారి అధ్యక్షతలు జరిగాయి దానికి రమ్మని నా ప్రెషర్ ఉండే ఆ సభలో ఎజెండా సభకు ఎజెండా ఉంటుంది అది చూసి ఇంట్లో వేదాంతము చాలా ఇంచుమించు లేదనే చెప్పాలి దాంట్లో వేదాంతాన్ని మనం ఏమైనా పని కొట్టుకుని ఉండాలి తప్ప దాంట్లో ఎస్సెచ్ వేదాంతం లేదు ఏవేవో అంశాలు ఉన్నాయి అంశాలు కూడా అవసరమే కానీ మనకెందుకండి మనం ఇప్పుడు ఈ ఎండలో పడి గుంటూరు అక్కడ లేని వేదాంతాన్ని అక్కడ వాళ్ళు వేదాంతం పెట్టుకోలేదు వేదాంతం తప్ప ఇంకేవేవో ఉన్నాయి మిగతా కూడా ఇంపార్టెంటే కానీ వేదాంతం లేదు వాటిలో దా ఆ అంశాలు దాంట్లో ప్రవేశించి తగుదునమ్మా నేనే మీకు ఎవరికి లేని వేదాంతం ఇదిగో నేను పట్టుకొచ్చాను ఈ అహంకారం నాకెందుకు అంటే ఈ ఎండలు అక్కర్లేకుండా అందులో క్లాసులు క్యాన్సిల్ అవడం ఆ ప్రెషర్ అంతా కూడా రివర్స్ చేసేసి మొహమాటం లేకుండా నేను రావట్లేదని చెప్పేసి ఓ చిన్న అబద్ధం కూడా అవసరమైతే ఆడేసి హార్మోలస్ అబద్ధం ఎవరికి ఇబ్బంది లేని అబద్ధం మొత్తానికే అవాయిడ్ చేశారు ఎందుకంటే మనం వేదాంతార్థతత్పరులుగా ఉండాలి అయితే మరి సంస్కృతం ఎందుకంటే వేదాంతం కోసం సంస్కృతం సంస్కృత పాండిత్యం ఇప్పుడు సంస్కృత పండితులు చేయడం కోసం సంస్కృతం చదవట్లేదు భాష్యము అది చక్కగా తెలియడం కోసం సంస్కృతం అయితే వ్యాకరణ దానికోసమే వ్యాకరణం కూడా దానికోసమే భాష్యాలు చదివితే తెలుస్తుంది వ్యాకరణం చదవకపోతే భాష్యాలు లొంగం అందుకోసం కొంత వ్యాకరణం అంచేతనే నేను ప్రిన్సిపల్ పెట్టుకున్నా లఘు సిద్ధాంతకౌ చెప్తాను సిద్ధాంతకౌం నేను చెప్పట్లేదు నేను సిద్ధాంతకౌ చదువుకున్నా ఎందుకంటే నేను ఎంఏ వ్యాకరణం స్పెషల్తో చేశాను మరి వ్యాకరణం స్పెషల్తో ఎంఏ చేస్తే మరి ఉంటుందా లఘు ఉంటుందా సిద్ధాంతకం ఉంటుంది అప్పుడేదో అలా చేశాం ఆ రోజులు అలాంటివి ఆ ఓపిక అలా ఉండేది చేశాం మరి అందుకోసం సిద్ధాంతకం చదువుకున్నాను తర్వాత ఇంకోటి నేను చెప్పాను ఎం టెక్ చదివితే బీటెక్ పాఠం చెప్పాలి లఘు సిద్ధాంతకౌని పాఠం చదవాలంటే చెప్పేవాడికి సిద్ధాంతకౌద్ది చదివి ఉండాలి కనీసం చెప్పేవాడు కూడా లఘు అంటే ఇంకా ఆ పాఠం దానికి డెప్తే ఉండదు అక్కడ ఏదైనా తేడా వస్తే వాడు దాన్ని అడ్జస్ట్ చేయలేకపోతాయి ఫస్ట్ కాబట్టి వేదాంతార్థమునందు పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళే ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు సో వేదాంతార్థము అంటే ఆల్ ఈస్ ఎ ప్లే ఇన్ కాన్షియస్నెస్ సినిమా ఉందనుకోండి వాట్ ఈస్ ది సినిమా అని ఇట్స్ ఎ ప్లే ఆల్ ఆఫ్ ఇట్ కొంత కాదు అంత అంతా కూడా ప్లే ఆ ప్లే దేని మీద ఉంది ఆ ప్లేకు ఉండాలి ఓ బేస్ ఉండాలి బేస్ లేకుండా ప్లే ఎక్కడి నుంచి వస్తుంది ఓ బేస్ ఉండాలి నాటకం వేయాలంటే ఓ రంగం ఉండాలి కదా ఓ స్టేజ్ కట్టి ఆ రంగం ఒకటి పెడతారు ఆ గెంతుగా గట్టి వీళ్ళు గట్టిగా గెంతులేసేది అనుకోండి ఆ స్టేజ్ గట్టిగా ఉండాలి అంతేగాని పల్స్ అంటే చెక్క ముక్కలు ఎక్కడ ఒకటి అక్కడ ఒకటే పెట్టి లేదా దగ్గరగా పెట్టి నాలుగు మేకులు కొట్టి నిలబెట్టిపోతారు వీళ్ళు వీళ్ళంతా పూర్ క్వాలిటీ వర్క్ చేసి వీళ్ళు వెళ్ళి గెంతులేయడం మనస్తే విరిగిపోతుంది అలా ఉండకూడదు గట్టిగా ఉండాలి విశసింహసాలంటే కొంచెం స్టేజ్ గట్టిగా ఉండాలి వాడి గెంతులు గట్టిగా వేస్తాను సో ఎనీవే ఆ స్టేజ్ ఉండాలి అలాగే సినిమా నాటకం ముదురు సినిమా ప్లే ఇట్ ఇస్ ఎ ప్లే అంటే నాటకం అందుకోసం అలా చెప్పాను దానికి ఆ సినిమాకి ఒక అధిష్టానం ఉండాలి ఏమిటో అధిష్టానం తెర నాటకానికి అధిష్టానం ఏమిటి రంగము స్టేజ్ సినిమాకి అధిష్టానం ఏమిటి తెర ఏమంటే జీవితం కూడా ప్లేనే దీనికి అధిష్టానం ఏమిటి ఎరుక చైతన్యం చైతన్యం అధిష్టానం ఆ చైతన్యంలో ప్లే తప్ప ఇంక లేదు తర్వాత సకల భేదములు ప్రపంచోపశమ సకల భేదములు కూడా మిథ్యా రూపములే ఇల్యూషన్ అంటే ఇల్యూషన్ అంటే కనబడ కనబడని దాన్ని ఇల్యూషన్ అంటారు కనబడి సత్యం కాని దానినే ఇూషన్ మీరు దెయ్యం అనుకునే అది కాదు దాన్ని ఇల్యూషన్ అంట నేడని నేడగా చూస్తే ఇల్యూషన్ అంటారు నీడలేదు ఇంకేమీ అనుకోలేదు అప్పుడు ఇల్యూషన్ లేదు కాబట్టి భేదములన్నీ కూడా మనకి ప్రతీతే తప్ప వాస్తవంగా ఉన్నవి కావు మీరు చూసాం తర్వాత సత్యవస్తువు సత్యవస్తువు మీ ముందు వచ్చి సాక్షాత్కరించదు మీ ముందు నిలబడదు అలాగే అదే కళ్ళు మూసుకుంటే ఏదో ఫ్లాష్లా వచ్చింది ఆ ఫ్లాష్ సత్య వస్తువు కాదు ఆ ఫ్లాష్ చూసినవాడు సత్యవస్తువు కాబట్టి సత్యవస్తువు మీకు కనపడదు అది మీరు అవ్వాలంతే మీరే సత్యవస్తువులో విలీనం అయిపోవాలి ఆ సత్య మీరే గనుక ఆ విధంగా ఆ సత్యాన్ని తెలుసుకోవాలి తర్వాత పోనీ ఈ సత్యాన్ని తెలుసుకుంటే కంగారే ఉంది జనాలు అలా ఉంటారు ఏమిటి కంగారు ఈ ఆత్మ ఆత్మ సాక్షాత్కారము లేకపోతే ఆత్మజ్ఞానము దానికి ఏమిటి కంగారు అంటే చూడండి కంగారు కాదు దీనికి కంగారు లేని మీరు ఏం చేస్తారు మేము సంసారంలో భోగాలు అనుభవిస్తాము లౌకిక సంసారం అర్థకామాలు డబ్బు సంపాదిస్తూ ఉన్నాం భోగాలు అనుభవిస్తూ ఉన్నాం ఇంతే కదా లేదంటే మేము పూజలు మీ చేసుకుంటున్నాం పోనీ మంచిది సో రెండు ఇద్దరికీ ఉద్దేశించి కేవల అర్థకామ పరాయణులైన లౌకికులను ఉద్దేశించి ఏదో పూజ పురస్కారం దేవుడు దయ్యమంటూ పూజలు పుణ్యాలు తీర్థాలు నా నదులు స్నానాలు వ్రతాలు నువ్వులు అనేటువంటి ఈ భక్తజనులను ఉద్దేశించి ఇద్దరికీ ఒకటే సందేశం సందేశం ఒకటే ఆ సందేశం ఏమిటంటే చూడండి అర్థకామాల వెంట పడుతున్నారు ఈ భేదపూర్వకమైన పూజలు ఉపాసనలు వెంట మీరు అట్ సమ్ పాయింట్ అర్థకామాలు మంచిది అట్ సమ్ అదర్ పాయింట్ భేదపూర్వకమైన ఉపాసన కూడా మంచిదే బట్ అల్టిమేట్లీ మీరు రెండింటికి అతీతంగా రావాల్సి ఉంటుంది ఆత్మసాక్షాత్ ఆత్మస్వరూప సాక్షాత్కారం వైపు అడుగులు వేయకపోతే మీరు ఈ అర్థకామ ప్రపంచాన్ని ఈ భక్తుల ప్రపంచాన్ని శాసించేటువంటివి ఏమిటి కామనలు భయాలు డిజైర్స్ అండ్ అర్థకామ ప్రపంచంలోకి మీరు వెళ్తే ఏదైనా ఒక ఎకనామిక్ ఉందనుకోండి ఏదో మార్గదర్శి చిట్ ఫండ్స్ పెద్ద ఆఫీసులు ఉంటున్నాయి ఎయిర్ కండిషన్డు దాంట్లోకి దూరారు మీరు అక్కడ ఏముంటు అక్కడ ఉండే మనుషుల హృదయాల నిండా ఏముంటాయి డిజైర్స్ అండ్ ఫియర్స్ ఉంటాయి డిజైర్ ఏమిటి ఆ చిట్టు నాకు చేయాలి ఫియర్ ఏమిటి తీరా కడుతున్నాయి డబ్బు మనకు వస్తున్నారు అదో అని ఫియర్ కొంచెం ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటే అలా కూడా సో కాబట్టి లౌకికుల ప్రపంచంలో అర్థకామ ప్రపంచంలో ఏముంటాయి కామనలు భయాలు ఉంటాయి దేవాలయానికి వెళ్ళండి మార్గదర్శి కాదు దేవాలయానికి వెళ్ళండి దేవాలయంలో భక్తులు వెయ్యి మంది భక్తులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ హృదయాల్లో ఏముంటాయి కామనలు భయాలు నేను ఇది చూసి విడ్డూరు పడుతూ ఉంటాను వీడు మార్కెట్లో నుంచి దేవాలయంలోకి వచ్చాడు వీడి యాటిట్యూడ్లో మార్పు ఏమైనా వచ్చిందంటే ఏమీ కలదు వీడు మార్కెట్ని దేవాలయంలోకి పట్టుకొస్తాం దేవాలయాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాం మార్కెట్ని దేవాలయం సో హీ కమర్షియలైజ్ ఎస్ డివోషన్ హి డజంట్ డివోషనలైజ్ కామర్స్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఆపరేట్స్ సో ఇద్దరికీ ఒకే సందేశం ఏంటంటే ఆ సందేశం చూడండి ఆయనలరా మీరు ఇలాగే కొనసాగినట్లయితే మీ భయాలు మీ కామనలు మిమ్మల్ని నంజుకు తినేస్తాయి మిమ్మల్ని విరుచుకు తినేస్తాయి ఏమిటో అనుకుంటున్నారు మీరు సర్వనాశనం అయిపోతారు కామనలు భయాలు పెట్టుకుంటే యముడు వచ్చి దొంతు పట్టుకుంటాడు అప్పుడు కెక్కెక్కే అంటే ఏమి తేలదాం తొందరగా మేలుకోండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుతం ఒక్కటే సందేశం ఇంక వేరే సందేశమే వేదాంతార్థ తప్ప లేకపోతే ఏమవుతుందో తెలుసునండి ఈ కామనలు భయాలు ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి మీనింగ్లెస్గా అలా సైకిల్స్ కింద రిపీట్ అయిపోతూ ఉంటాయి కొత్త కొత్త కామనల్లు వస్తూ ఉంటాయి కొత్త కొత్త కామనాలతో మాటగా కొత్త కొత్త భయాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు పార్టీలో మెంబర్ అవ్వాలని కోరిక పుట్టింది అనుకోండి కంగారు కంగారుగా పెట్టి దాంట్లో మెంబర్ అవుతారు మెంబర్ అవ్వగానే ఏమొస్తుంది ఈ పార్టీ నెగ్గుతుందో నెగ్గదో అనే భయం వస్తుంది ఎందుకండి మీరు నాలుగు సా నాలుగు రోజులు వరుసగా న్యూస్ పేపర్ చదివి అలా నా పార్టీ నెగ్గితే బాగుండునని మీరు అనుకుంటే ఆ మరుక్షణం మీ హృదయంలో ఏం కలుగుతుంది భయం కలుగుతుంది మరుక్షణం భయం వస్తుంది ఆ ప్రపంచం అంత డేంజరస్ ప్లేస్ ఇటీస్ ఇది అయితేనే ప్రపంచోపశమ అయితే మమ్మల్ని ఏం చేయమంటారు ప్రపంచంలో వెళ్ళడం మానేయాలంతే ఎందుకు ప్రపంచం ప్రపంచమేందుకు నేను చక్కగా రెండు మెతుకులు అన్నం తిని తపస్సు చేసుకోవడం చేత కాకపోతే వైకాంక్ష్యు డూదా డూదా ఎన్ని సంసారంలోకి వెళ్ళమనేవాడు చెప్పాడు శాస్త్రం చెప్పింది సంసారంలోకి వెళ్ళమన్నా శాస్త్రం సంసారంలోకి వద్దనే చెప్పింది సన్యాసి నిన్న త్యాగం చేయమని చెప్పినా పట్టుకోపని చెప్పిందా శాస్త్రం త్యాగం చేయమని చెప్పి సో వేదాంతార్థతత్పరులై ఉండే సన్యాసి సన్యాసము అంటే త్యాగము అని అర్థం తురువు ప్రశ్న ఏంటంటే మన సమాజంలో మన సమాజం కాదు మానవ మస్తిష్కంలో ఉన్న మానవుని మనస్సే అలా ఉంటుంది అదేంటంటే వీడు కష్టంకి ప్రాధాన్యం ఇస్తాడు స్పిరిట్కి ప్రాధాన్యం ఇవ్వడు సన్యాసిభీ అంటే అదిగో సన్యాసం తీసుకున్న వాళ్ళు అంటాడు ఆశ్రమ సన్యాసం అంటాడు అక్కడితో ఆగడం ఆ సన్యాసం అక్కడ తీసుకుంటే పనికి కాదు అక్కడ తీసుకుంటే పనికి కాదు మా దగ్గరే తీసుకోవాలంటాడు నెక్స్ట్ అలా అలాగే తీసుకొస్తారు దాన్ని సో దట్ ఈస్ నాట్ ది పాయింట్ త్యాగము అర్థం సన్యాస శబ్దానికి త్యాగము సమర్పించేయడం సమ్యక్ న్యాసీతలో వేసేయటం ఉంటాయి వేసేసి తల తిప్పేయటం మళ్ళీ గుర్తుండకూడదు గుర్తు పెట్టుకోకూడదు ఇప్పుడు ఎవరికైనా ఇచ్చామనుకోండి వాడికి ఎంత ఇచ్చేమే వీడికి ఎంత ఇచ్చేయని అకౌంట్లో ఉండకూడదు అకౌంట్ పుస్తకంలో ఎక్కువ ఉంటుంది కాదు బుద్ధి ఎందుకు కూడా ఉండకూడదు అకౌంట్ పుస్తకం ఎందుకు బుద్ధిలో డేటా ఎక్కువైపోతే అకౌంట్ పుస్తకంలో పెట్టుకోవడం మర్చిపోవడంకుండా ఉండడం కోసం అకౌంట్ పుస్తకం ఇచ్చింది అకౌంట్లో ఉండకూడదు ఇవ్వాల్సింది రోజు రాసి పెట్టుకోవాలి మర్చిపోతాం కదా మనం ఇవ్వాల్సింది ఏమైనా రాసి పెట్టుకోవాలి అది ఇచ్చాడు మనం ఇచ్చింది మర్చిపోవడం ఒకసారి యుఎస్ఏలో ఎవరిలో ఏదో డొనేషన్ ఇచ్చారు పూజ్య స్వామీజీకి ఏదో డొనేషన్ ఇచ్చారు ఏదో ఏం ఫర్ సేవ ఈ హాస్టల్స్ ఏవో డొనేషన్ ఇచ్చారు ఇచ్చి ఆ తర్వాత ఏదో చిన్న సమావేశంలో నేనున్నా ఆ డొనేషన్ ఏమైందని అడిగారు ఇచ్చిన వాళ్ళు నేనేం మాట్లాడలేదు ఎవరో ఏం ఏదో ఆ చర్చ ఏదో మీటింగ్ ఏదో అనమాట ఆ మీటింగ్లో నేను మీటింగ్ అంతా అయిపోయిందా మీటింగ్ అంతా అయిపోయిందా అన్న ఈరోజు పూజ స్వామీజీ కూడా వచ్చారు మీటింగ్ అంతా అయిపోయిందా అయిపోయిందండి కానీ నేను ప్రపోజల్ పెట్టాలనుకో రిజల్యూషన్ పాస్ చేయాలని కోరుకోపోతుంది నాకన్నా ఏమిటి చెప్పండి అన్న అంటే డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఆ ఇచ్చిన డొనేషన్ ఏమైందని మళ్ళీ తల తిప్పి చూడకూడదు అని ఒక రిజల్యూషన్ పెట్టాలి అందరూ నవ్వుకున్నారు లేదు అంటే నా అభిప్రాయం కూడా అంతే అందుకని దాని కాగితమే పెట్టమని కాబట్టి అసలు వెన తిరిగి చూడకూడదు అంతే మ మనస్సులోంచి వెళ్ళిపోవాలి కర్తృత్వం అంటే వరదే నేను కర్తనే అనుకున్నవాడు పదిసార్లు వెనక్కి తిరిగి చూస్తాడు కర్తృత్వం లేనివాడికి అసలు బుద్ధి ఏం ఉండదు కర్తృత్వంలో అంత అంత ప్రమాదకరమైనది సో ఆ విధంగా ఆ సన్యాసి కర్తృత్వ భోక్తృత్వ త్యాగం ఎవరైతే చేసేస్తారో వాళ్ళు ఆత్మతత్వం వల్ల స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆత్మతత్వం అంటే సినిమా తెరే సినిమా సత్యం కాకపోతే ఇంకేం మిగిలిందండి సినిమా తెరే మిగిలింది అలాగే ఈ ఈ మూమెంట్ ఆఫ్ మైండ్ ఈ జీవితం అనే పేరు దానికి మూమెంట్ ఆఫ్ మైండ్కే జీవితం అనే పేరు అది మిథ్యా అని తెలిస్తే ఇంక మిగిలిందే ఉందండి ఆత్మ చైతన్యం అనే తెర మిగిలింది అదే సత్యము నాణ్యై ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు తప్ప ఇతరులు కాదు సో ఇతరులు కాదు అంటే ఇతరులెవళ్ళు రాగాది కలుషిత చేతోభి రాగము ఆది శబ్దం చేత ద్వేషము రాగద్వేషములు మనస్సుని కలుషితం చేసేస్తాయి చాలా కలుషితం చేసేస్తాయి మనస్సు నిన్న పాఠంలో చెప్పాను నామ నాకు నాకే నచ్చింది నేను పాయింట్ చెప్పాను ఆమెటికి నాకే నచ్చింది మనుష్య అని ఉంది కదా మనసాశీవ్యతి మనుష్య సీవ్యతి సీవ్యతి అంటే సూయింగ్ ఎస్సీ డబ్ల్యూ ఐఎన్జి ఇంగ్లీష్లో ఉంది చూడండి అదే సంస్కృతంలో సీవ్యతి షూయింగ్ అని ఇంగ్లీష్లోకి వెళ్ళింది అంటే కుట్టడం కుట్టడమే కాదు నేతనేసి వాడిని కూడా సీవ్యతి అంటారా నేత నేయడం వీవింగ్ వీవింగ్ వీవింగ్ మనస్సుతోటి మనం వీవింగ్ చేస్తూ ఉంటాం ఈ వివింగ్ అంటే సెల్ఫ్ డిజైన్ అనేది ఒకటి ఉంటుంది సెల్ఫ్ డిజైన్ అని ఉంటుంది అంటే ముందు వస్త్రాన్ని తయారు చేసిన తర్వాత దాని మీద ఏవో పెట్టి బొమ్మలు వేయడం అలా కాదు వస్త్రం తయారయ్యేపుడే బొమ్మలు వస్తాయి దాంట్లో అంటే దాన్ని సెల్ఫ్ డిజైన్ అంటారు ఆ సెల్ఫ్ డిజైన్ అంటే వస్త్రమే ఉంటుంది ఇంకేం ఖరీ బొమ్మలు అన్నీ కనపడతాయి ఒకసారి నేను ఓ వస్త్రం అక్కడలాగా ఒక మ్యూజియంలో వెళ్లాడి కట్టిన ఒక తెర ఆ తెర మీద గాంధీ గారి బొమ్మ చాలా స్పష్టంగా కనపడుతుంది మంచి ఆర్టిస్ట్ ఎవరో వేశారు దగ్గరికి వెళ్ళి చూస్తే అది కుంచెతో వేసింది కాదు అది సెల్ఫ్ డిజైన్ అంటే ఆ నేసేపుడే ఓ చోట కొంచెం ముడుగులు పడ్డట్టుగా నేస్తారు ఆ ముడులన్నీ కలిసి మీకు గాంధీ గారి బొమ్మ దూరం నుంచి కనపడుతుంది దగ్గరికి వెళ్తే మళ్ళీ అదో రకంగా ఉంటుంది దూరం నుంచి స్పష్టంగా కనపడుతుంది సెల్ఫ్ డిజైన్ సో అంటే అలాగ నేసేపుడే మీకు ఆ డిజైన్ వచ్చేస్తుంది రూపం వచ్చేస్తుంది దాంట్లో ఆ రకంగా మనసాశీవ్యతి ఇప్పుడు మనస్సు పొద్దున్న లేస్తాడు లేచి మొదలు పెడతాడు సీన్ గట్టి మై వైఫ్ అంటాడు దాని చుట్టూ ఇంకేదో అల్లుతాడు మై సన్ మళ్ళీ మళ్ళీ సంథింగ్ మోర్ మై బ్యాంక్ అకౌంట్లా దాంతో ఏమైపోతుంది మనస్సుతో ఈ రకంగా ఈ వీవింగ్ దీన్ని తెలుగులో ఏమంటారండి నేత ఇలా నేసి నేసి నేసి ఓ వాతావరణాన్ని నిర్మాణం అవుతుంది అది చాలా సత్యం అనిపిస్తూ ఉంది అది సత్యమేం కాదు సూర్యచంద్రులే సత్యమా కాదా అని డౌట్లో పడుతుంటే వీడు మనస్సుతో నేసిన ఈ దిక్కుమాల వాతావరణం ఇది సత్యం అవుతుందండి నా బ్యాంక్ అకౌంట్ నా నా ఇల్లు నా వాకిలి నా కోరికలు నా అప్పులు నా డబ్బులు ఇది సత్యం కానీ మనస్సు ఎలాగంటే అలా నేసి నేసి పెడితే ఆ వస్త్రం మీద యథార్థంగా ఎవరో నిలబడి ఉన్నట్టుగా కనపడ్డట్టుగా ఆ ఈ మనస్సు అలా నేసి నేసి నేసి ఒక పికూలియర్ యాన్బయాల్స్ని క్రియేట్ చేస్తుంది వీడు దాంట్లో బతుకుతూ ఉంటాడు అది సత్యం అనుకుని దాంట్లో బతుకుతూ ఉంటాడు అది అంచేతనే వీడికి మనుష్య అని మనసా సీన్యతి ఇది మనుష్య మనుష్యానం సహస్రేషు కసిద్ధి ప్రతి సిద్ధయే కందుకోసం విడిగి మనుష్యుడు అనిపడు సో రాగాది కాలుషిత చేతోభి అదంతా కూడా ఈ రాగద్వేషాలు ఇదంతా కూడా ఆ మనస్సు యొక్క కాలుష్యం అటువంటి కాలుష్యాన్ని నిండా పెట్టి దాన్ని విధులు పెట్టకుండా కాదు ఆర్ టూ ప్రాబ్లమ్స్ వన్ అది సత్యం అనుకోవడం టూ అది సత్యం కాదని మాట వరసగా అనుకున్నా విధిలిపెట్టలేకపోవడం రెండు ప్రాబ్లమ్స్ దాంట్లో మొదటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ లేదు రెండవ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉండేది రెండో మొదటి ప్రాబ్లం అది వాడు సత్యం అనుకుంటుంటే ఇంకా సొల్యూషన్ ఏమొస్తుందండి సినిమా తెర మీద ఉన్నదంతా సత్యం అనుకున్నవాడు దేని పనికి వస్తుంది కూడా సో కానీ అది సత్యం కాదు అని తెలిసిన విడిది పెట్టలేకపోతున్నాడు చూసారా దానికి సొల్యూషన్ ఉంది దానికి సొల్యూషన్ ఏమిటి సత్సంగం లేక ఒక ఎంటన్నరసేపు క్లాసు విని తర్వాత మహాత్ముల సన్నిధిలో కొద్దిగా సమయాన్ని గడపడం అలవాటు చేస్తుంటే అప్పుడు అది అది విడిచిపెట్టడం సరళం అవుతుంది ఒక్క రోజులో విడిచిపెట్టేస్తారని కాదు క్రమంగా వస్తుంది శనై శనై ఉపక్రమే కాబట్టి రాగాది కలుషిత చేతోభి ఇక స్వపక్షపాతిభి నేను సార్ చాలా సార్లు చెప్తూ ఉంటాను స్వపక్షపాతి దర్శనై అంటే మీకు మీకో దృష్టం చెప్తా వీడు ఏం చేస్తాడంటే ఈ టీవీలో టీవీ యాంకర్ ఒకటి ఉంటాడు వాడు ఏం చేస్తాడంటే ఒక సమావేశం ఒకటి పిలుస్తాయి ఆ సమావేశంలో ఎలక్షన్ రిజల్ట్స్ యొక్క చర్చ అని పిలుస్తుంది వాడు ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ నాలుగు పార్టీ వాళ్ళని పెడతాడు పెట్టి రిజల్ట్ ఎలా వచ్చింది అని ఈ రిజల్ట్ ఆల్రెడీ ఉంది ఎదురకుండా చర్చ చేస్తుంటే ఆ ఆ రిజల్ట్ని వాళ్ళు ఎలా ఎంటర్పట్ ఏమంటే రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ ఒకే రకంగా ఇంటర్ప్రిట్ చేయాలా అక్కర్లేదా ఇప్పుడు కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది అనుకోండి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మరో పార్టీ ముగ్గురిని కూర్చోబెట్టి ఈ రిజల్ట్ మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే మా అభిప్రాయం ఏమిటంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు అని కాంగ్రెస్ వాడు చెప్తాడు తెలుగుదేశం వాడు కూడా ఏమని చెప్పాలి ప్రజలు మా పాలసీలని తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని చెప్పాలక్కర్లేదా మూడో వాడు కూడా అదే చెప్పాలా కానీ వాళ్ళు అలా చెప్తారా చెప్ప వాళ్ళు ఏమంటారు ఏదో దాన్ని ఇటు తిప్ప అటు తిప్ప అటు తిప్పి ఇటు తిప్పి అసలు సత్యం తప్ప మిగతావన్నీ మాట్లాడతారు తర్వాత ఎలక్షన్ రావడానికి ముందు ఏమండి ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటంటే వాడు ఏం చెప్పాలి ప్రజలే దేవుళ్ళు ఆ యొక్క సంకల్పం ఎలా మనకు తెలీదు మనం దాని గురించి ఊహాపోహలు వ్యర్థం మనం రిజల్ట్స్ చక్కగా చూద్దామని చెప్పాలి కదా వాడు అలా చెప్పాడు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అలా చెప్పట్లేదు వాళ్ళు ఏమంటున్నారంటే మేమే నెగ్గుతున్నాం ఉంటున్నారు ప్రతి మేమే నెబ్బుతున్నాం ఉంటున్నాడు ప్రతి అంటే పెద్ద పెద్ద పార్టీలు వాళ్ళే కాకుండా ఈ కోన్ కిస్కా హేర్ పార్టీలకు వాళ్ళు కూడా మేమే నెబ్బుతున్నామని చెప్తున్నారు అసలు అలాంటి పార్టీ ఒకటి ఉందని ఆ అప్పటిదాకా తెలియదు వాడు వచ్చి మేమే నెగ్గిస్తున్నాం అని చెప్తున్నాడు దీన్నే ఏమంటారంటే స్వపక్షపాతి దర్శన వాడు ఒక ఫిక్సేషన్లో ఉంటాడు వాడు అదే చూస్తాడంతే అది తప్ప ఇంకేదీ చూడదు అదే చూస్తాడు ఈ సమస్య మీకు ఎలక్షన్ రిజల్ట్స్లోనూ సంసారంలోనూ ఉంది మాత్రమే ఉందని మీరు అనుకోదు ఈ సమస్య ఈ సోకాల్డ్ స్పిరిచువల్ ఫీల్డ్లో అంతకంటే ఎక్కువ అంతకంటే పది రెట్లు ఇక్కడ ఉన్నంత కన్ఫ్యూషను ప్రపంచంలో ఇంక దేంట్లోనూ లేదు ఎకనామిక్ సీన్లో కన్ఫ్యూషన్ ఉన్నా దానికి ఏదైనా ఒక కన్ఫ్యూషన్ రావడానికి అవకాశం ఉంది అందరూ కలిసి పైకి చెప్పకపోయినా కనీసం కడుపులోనైనా లేదా మనం ఓడిపోయింది దీని గురించి ఇంక ఊరికి అనవసరం అనుకునేందుకు అవకాశం ఉంది అదే ఎలక్షన్ సీన్లో అవకాశం ఉంది ఎకనామిక్ సీన్లో లోకల్లో అవకాశం ఉంది కానీ ఆధ్యాత్మంలో మరింత బిగుసుకుపోయి కూర్చున్నారు వీళ్ళు ఈనాడు కాదు ఏనాడు అలాగే ఉంది ఎప్పుడూ అలాగే ఉంది ఆ సీన్ అంచేతనే వాడు ఏం చేస్తాడు స్వపక్షపాతి దర్శనం చేస్తాడు తప్ప వాడి చూపు తన పక్షాన్ని మాత్రమే చూస్తాడు తప్ప ఇంక దేన్ని చూడదు ఫర్ ఎగ్జాంపుల్ తార్కికులు శంకరుడు కార్కికుల మీద విరుచిక్కు పడిపోతూ ఉంటారు ఈ లాజీషియన్స్ వాడు లాజిక్ అంతా ఉపయోగించి తప్పు కంక్షన్కి వస్తాడు నేను పెద్ద లాజీషియన్ అని అంటాడు లాజిక్ అంతా ఉపయోగిస్తాడు తప్పుగా కన్క్లూడ్ చేస్తాడు నేను గొప్పవాణ్ణని క్రెడిట్ క్లెయిమ్ చేస్తూ ఉంటాను ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు పెద్ద ఆఫీసరు పెద్ద డిగ్రీలు పెద్ద తెలివితేటలు సోషల్ స్టేటస్ పెద్దది ఎకనామిక్ స్టేటస్ పెద్దది భార్యతో సహా వచ్చాడు భార్యతో సహాన్ని ఎందుకన్నానంటే ఒక మనిషి భార్య పక్కన ఉన్నప్పుడు ఓ రకమైన పోస్చర్యంగా ఉంటుంది భార్య లేనప్పుడు ఇంకో పోస్టింగ్ ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి అందుకోసం అది కూడా ఉంటుంది అందుకోసం అలా అన్నా స్వామీజీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చెప్తా అన్న మీరు సమాధానంగా సరే అడగండి చెప్తా అన్న ప్రశ్న అడిగారు సో ఆ ప్రశ్నలో ఏమని అడిగారంటే ఆత్మ యొక్క కులమేది అని అడిగారు ఆత్మస్వరూపానికి కులం ఏమిటని అడిగాను అడిగితే నేను చెప్పాను చూడండి ఆత్మకి కులం ఉండదండి ఆత్మ కుల ఇటువంటి వర్గాలన్నిటికీ అతీతంగా ఉంటుంది అని నేను చెప్పాను చెప్తే ఆయన అన్నాడు చూడండి సచ్చిదానంద ఆత్మలో కులాలే ఉన్నామని నాకు తెలుసు అది తెలియక నేను మిమ్మల్ని అడగల ఆ స్థితి కాదు నేను అడుగుతూ ఉంటాను దాని లోవర్ స్థితిలో మాట ఏమిటి అని అంటే లోవర్ స్థితి అనేది అలాంటి ఇన్ని స్థితిలో ఉండవండి ఏదో ఒకే స్థితి ఉంటుంది ఈ లోవర్ స్థితిని మీరు ఏదైతే అంటున్నారో అది మిథ్య అంటే అది మిథ్యని మీరు అలా చెప్పేసిస్తే అయిపోతుందా మిథ్య అయిపోతుందా మరి మిథ్యనే శాస్త్రం అని చెప్తూ ఉంది శాస్త్రం మిథ్యనే చెప్తుంది అండి కానీ శాస్త్రంలో అది కూడా సత్యం అని చెప్పిన కూడా కదా ఇలా మొదలుపెట్టాడే మొదలుపెడితే నేను అన్నాను చూడండి సరే పోనండి ఆ ప్రశ్న వద్దులేండి తర్వాత ప్రశ్న మళ్ళీ ఇదే మళ్ళీ ఆత్మకి పుణ్య పాపాలు ఉండవు మళ్ళీ ఇదే సమస్య మరైతే పుణ్యం చేయమని చెప్పే శాస్త్ర గ్రంథాలు మాట ఏమి ఉంటాయి ఇలా మొదలు ఒక అరగంటే ఇప్పటికి నేను చెప్పాను చూడండి ఇట్ దిస్ డజంట్ వర్క్ నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే సామర్థ్యం నాకు లేదు ఎక్కడ బ్రేక్ అయిపోయిందంటే కర్త దగ్గర బ్రేక్ అయిపోయింది ఆత్మ కర్తృత్వం ఉందంటారా లేదంటారా అన్న పాయింట్ దగ్గర బ్రేక్ అయిపోయింది నేను చెప్పాను ఆత్మ ఎందుకు కర్తృత్వం ఉండదండి అని నేను చెప్పాను మనం ఉండకపోతే మీరు పాఠం ఎందుకు చెప్తున్నారు ఇలా మన చెప్తుంది పాఠం చెప్పడానికి కర్తృత్వానికి సంబంధం ఏం లేదండి అంటే అర్థం చేసుకోడు హీ జస్ట్ కాన్ టు సీ ది ట్రూత్ ఎందుకనే అలా ఎందుకని ఉన్నాడు అంత విద్వాంసుడు అంత ఇంటలెక్చువల్ పర్సన్ అయ్యండి అలా ఎందుకున్నాడు అంటే స్వపక్షపాటి ఈ కార్తీకులు అలాంటి వాళ్ళు వాడి దృష్టి తప్ప వాడికి ఓపెన్ మైండ్ ఉండరు అందు గురించి సత్యాన్ని తెలుసుకోలేదు ఇవన్నీ మనం ఎందుకు అనుకోవాలి ఇప్పుడు ఇలా ఉంటారు లోకం మనం ఎందుకు అనుకోవాలి ఏమో ఎందుకు అనుకోవాలో శంకరాచార్యని అడగండి వెళ్ళి ఆయన అన్నారు కాబట్టి నేను చెప్పాను ఆయన ఎందుకు పెట్టారంటారు అక్కడ అలాగా ఇలా ఉంటే ఆత్మస్వరూపం తెలుస్తుందిరా నీకు ఇలా ఉంటే తెలియదు అని పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా టీచింగ్లో భాగం ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా కొంత జిడ్డు ఉంటుంది ఆ జిడ్డు వదవదు కొన్ని జిడ్లు తొందరగా వదులుతాయి కొన్ని జిడ్లు అసలు వదలవు ఆ జిడ్డును బట్టి ఉంటుంది ఇప్పుడు అంబాజీపేట ఆమదం అని ఉంటుంది కైలో ఉంటుంది తెల్లల నుంచి చూసిన నువ్వుల నూనె ఈ నువ్వుల నూనె జిడ్డు వదిలిపోతుంది ఈ అంబాజీపేట ఆమదం జిడ్డు దమ్ము వదలదు అది గట్టిగా పడుతుంది వదలదు అంతే జిడ్డు ఉంటుంది ఆ రకంగా ఆ మనస్సులో జిడ్డు పెట్టుకుని ఉంటాడు వాడు ఆ జిడ్డు పోవాలి అందుగురించి ఆ డ్యూటీ ఈ చీపులు పట్టుకుని తోడవడం అనే డ్యూటీ ఒకటి ఇది ఆత్మ విద్యలో భాగంగా మేము చేస్తూ ఉంటాం అంటే దట్ ఈస్ జాబ్ వీడు ఇది ఏం జాబ్ అంటే మనం ఏం చేస్తాం దట్ ఈస్ ఆత్మ ఇలాగంటే దీన్ని చెప్పేది లేదు ఆత్మ గురించి ఉన్నటువంటి దోషాలని తుడిచిపెడుతూ ఉండడం అంటే మళ్ళీ పోవేసుకుంటే మళ్ళీ తోడవడం మళ్ళీ పోవేసుకోవడం మళ్ళీ చూపిస్తూ ఈ చీపురు గట్ట పని వీళ్ళు సో ఆ విధంగా ఇటువంటి దోష దృష్టి కలిగిన తార్కికాది ఆదిశద్ది చేత మీంసకులు ఉన్నారు మరింత జిడ్డు ఈ మీమాంసకుల జిడ్డు ఈ దూరకం జిడ్డు వాళ్ళు సొసైటీని ముక్కలు ముక్కల కింద డివైడ్ చేయడానికి తప్ప ఎదురు పనికినారు సో ఈ జిడ్డులన్నీ వీటిని అన్నింటినీ వదిలించేసుకుంటే కానీ ఆత్మస్వరూపాన్ని మానవుడు తెలియజాలడు తస్మాదేవం విద్యుత్ వైనం ఐదు శ్లోకం పూర్తయింది అమ్మాయ ఇక్కడ రెండు శ్లోకాలు అయ్యాయి మే మే నెల వచ్చేసింది ఏప్రిల్లో మొదలుపెట్టాం ఇదిరోధో నచోత్పత్తి అది అయింది ఇది కూడా అయింది అంటే మంచి ప్రోగ్రెస్ చేస్తున్నాం ఇంకెన్ని శ్లోకాలున్నాయి మూడు శ్లోకాలున్నాయి తస్మాదేవం విద్యుత్ వైనం అద్వైతే స్మృతిం అద్వైతం సమనుప్రాప్య జడవల్లోకమాచరేత్ ఆత్మస్వరూపాన్ని ఈ విధంగా తెలుసుకోవాలి తెలుసుకుని ఏం చేయాలి ఏమం విధిత్వా స్మృతిం అద్వైతే యోజయేత్ స్మృతి అంటే నిదిధ్యాసన రూపాన్ స్మృతిం ఇత్యర్థ అంటే ధ్యానం చేసేప్పుడు అద్వైయ రూపంగా ధ్యానం చేయమంటున్నారు మరి గౌరవపదాచార్యులు అలా జమబోతుంది ఎలా చెప్తారు ధ్యానంలో మూడు రకాల ధ్యానాలు ఉన్నాయి రూప ధ్యానము అనువిధ అనే పదం వాడతారు ఇవి దృగ్ వివేకంలో వచ్చింది దృగ్దృశ్య వివేకంలో లాస్ట్ పోర్షన్లో ఈ సమాధి అనే టాపిక్ మీద కొంత విస్తారంగా ఉంది అక్కడ సో రూపానువిద్ద ధ్యానము అంటే ఏదో ఒక ధ్యానం చేయమంటాడు ఈ రూపాన్ని ధ్యానం చేయమని ప్రతి సందర్భంలోనూ వస్తుంది అది ఎక్కడా వర్కౌట్ కాదు అంచేతనే వీళ్ళు ధ్యానం చేయడం మానేశారు ఇప్పుడు గాయత్రి జపం చేస్తారనుకోండి గాయత్రి ముందు అక్కడ ఆ వరుస అలా ఉంటుందంటే ఆ గాయత్రి జపం కలిశే అని సంకల్పం చేస్తాడు అంగన్యాసకరన్యాసాలు చేస్తాడు ధ్యానం అంటాడు ధ్యానం అని అంటాడు అంటే ధ్యానం అంటే అర్థం ఏమిటి నేను ఇంక ఇప్పుడు ధ్యానాన్ని చేస్తున్నాను లేదు అర్థం ధ్యానం అని పోయినప్పుడు శ్లోకం ఒకటి తగ్గుతుంది డూ అంటే ఏదో ఉత్తమం తృతీయ ఉత్త ప్రథమ పురుషుల్లో చెప్పాను అన్న ఒక థర్డ్ పర్సన్లో చెప్పాను అన్న ఆ థర్డ్ పర్సన్ నేను చేసే చెప్తున్నాను మీకు ధ్యానం ముక్తామిత్రమేమనే భవచ్చే ముఖేశాం త్వార్థవర్ణాత్మికం గాయత్రీ వృధాభయాం కుశక సో అని ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చెప్తాడు చెప్పి పది సార్లో యాభై సార్లు వంద సార్లు మంత్రం వల్లిస్తే ఎక్కడైనా అసలు రూప ధ్యానం ఏమైనా చేశాడా ఎప్పుడైనా ఎందుకు చేయలేదంటారు అది వర్కౌట్ కాదు అది మరి ఎందుకుంది ఏమో ఎందుకుందో వర్కౌట్ అవ్వదు ఐదు ముఖం మీరు కళ్ళు పూసుకుని ఐదు ముఖాలు ధ్యానం చేయండి చూస్తాను నేను మీకు మీకు కోటి రూపాయలు నజరానా ఇస్తాను మీరు కళ్ళు పూసుకుని ఐదు రూపాయలు ధ్యానం చేయండి ఐదు ముఖాలు ఆ ముఖాలు కూడా ఎలా ఉండాలి ముక్తా విత్రుమ హేమ నీల ధవల ఛాయలు కలిగి ఉండాలి ఛాయ అంటే రంగు ఈ రంగులున్న ఐదు ముఖాలు ధ్యానం చేయండి ఎక్కడ ధ్యానం చేస్తారండి అది నిలబడదు అయితే దీనికి ఇంకో రహ ఇంకొక ఎస్కేప్ ఒకటి ఉంది అది మనకి నిలబడదు వశిష్ఠుడికి వామదేవుడికి నిలబడుతుంది వశిష్ఠుడికి వామదేవుడికి నిలబడితే మీకేమిటండి ఉపయోగం లేదు ఇంక లేకపోతే ఇంకేమని చెప్పుకోవాలంటే ఫలానా గో ఆ పీఠాధిపతి ఆయనకి నిలబడుతుందని సంతోషించవచ్చు గృహస్థులు చూసి కొనిదే గృహస్థులు ఏం చేస్తారంటే సకల సద్గుణములను ఇంకోటి నెక్కిమి వారేస్తారు వాళ్ళేమో అర్థకామాలతో కలక్షణం చూసుకుంటారు అందుకే మీకు మాట వరసగా చెప్పాను కాబట్టి ఆయనకి జ్ఞానంలో వస్తుంది మీకు అది వర్కౌట్ కాదు మనస్సు నిలబడదు కాదండి ఏదో చేస్తే నిలబడదు అయ్యా నిలబడదండి ప్రాక్టికల్గా మాట్లాడుకోండి చలమ్మది చంచలం హిమనఃపాార్థమాధిబల భృఢం ధ్యానయోగం ఇంత పొడుగు ధ్యానయోగం చెప్పిన శ్రీకృష్ణుడు ఎక్కడా రూపధ్యానం చేయమని ఎందుకు చెప్పలేదంటారు అని చెప్పనే వేదాంతార్థ తత్పరై అన్నారు ఇంకో పుస్తకాల్లోకి వెళ్తే భూ అంతా చెప్తారు అలాగే మీరు పరుగులు తీస్తే నేనేం చెప్పలేను కానీ రూపానువిధ ధ్యానం కష్టం అసంభవాన్ని నేను నేను అన్నం కష్టం తర్వాత కాబట్టి మీరు వేదాంత విద్యార్థులు కదా రూపం ఏమిటండి అది సత్యమా మిథ్య అంటే కానీ యూస్ఫుల్ మిథ్య అనుకోండి మిథ్య ద్వారా మిథ్య నుంచి అతీతం అవ్వాలి వై నాట్ ట్రాన్సెండ్ ది రూప స్ట్రైట్ అవే సో రూపాను విద్య ధ్యానం ప్రాక్టికల్ కాదది కాబట్టి పక్కన పెట్టండి పూజ స్వామిజీ ఓ చక్కటి మాట చెప్పారు ఐ లవ్ హిమ్ ఫర్ దాట్ ఆయన ఏమన్నారంటే మీకు రూపం కావాలంటే దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకురామని చెప్పి ఎందుకంటే నీకు రూపం మీద శ్రద్ధ ఉంటే నీ శ్రద్ధను నేను కాదన్నా పోయి దేవాలయానికి పో దర్శనం చేసుకోరా ఇంకా రూపం ఇంకోసారి దర్శనం చేసుకో పదిసార్లు దర్శనం చేసుకో అక్కడికి దానికి చెల్లు కళ్ళు మూసుకుని రూపం మాత్రం పెట్టద్దు ఎందుకంటే ప్రాక్టికల్గా పోవాలి ఇంకేం చేయాలి ఇంక మిగిలింది శబ్దానువిధ ధ్యానం ఇది వర్కౌట్ అవుతుంది కళ్ళు కళ్ళు రూపం మీరు కావాలనుకుంటే దేవాలయానికి వెళ్ళిపోండి లేకపోతే ఫోటో చూసుకోండి లేకపోతే మీ ఇంట్లోనే ఒక చిన్న పూజాగృహం పెట్టుకొని అక్కడ రూపం పెట్టుకోండి రూపాలు ఉంటే అరడదని పెట్టుకోవడం మంచిది కాదు ఒకటి పెట్టుకోండి ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే ఒక హండ్రెడ్ రూపాలు ఉన్నప్పుడు మీరు ఎంత తగ్గించినా ఒర్రడని చేరతాయి కాబట్టి బొమ్మలు ఉంటే తీసేయమని నా అభిప్రాయం కాదు మీ ఫోకస్ ఒకదాని మీదో రెండింటి మీదో పెట్టుకుంటే బాగుంటుంది రూపానికి కూడా ఏమండ తర్వాత నేను అదేంటి ఓసారి మా నాయనగారు దేవతార్చన చేసుకున్నాను నేను ఇలా మా అంటూ ఉంటాను అంటే మహాపురుషుల యొక్క సంస్కారాలు అలా ఉంటాయి కదా చేసుకుంటే ఆ దేవతార్చనలో అంబిక అని ఉంటుంది సూర్యుడు ఉంటుంది ఏమిటి నేను నేను చేసి దీనికి దేనికి రూపు సరిగ్గా లేదేమిటి అన్నాను అంటే రూపు సరిగ్గా ఉండకూడదు అన్నాను అక్షుర రహస్యం ఊరికే అంబిక అంటాడు అక్కడ అంబిక ఏమి ఉండదు ఇవన్నీ ఏమి ఒక చిన్న ముద్ద ఉంటుంది అది అంబిక అంతే ఇంకో ముద్దు ఉంటుంది ఇది ఇంకో ముద్దు ఉంటుంది గణపతి రూపం ఉండదు ఊరికే మీరు ఊహించుకోవాలంటే చాలా వేగ్గా ఉంటుంది రూపం రూపం గట్టిగా ఉండకూడదు అని అన్నారు అంతే అంత రూపం అక్కర్లేదు వేగుగా ఉంటే చాలు అల్టిమేట్గా రూపం ముఖ్య అంచేత రూపాన్ని దానికి రంగులు వేసి ఇది వేసి అది మీరు బాగా బలం చేసి మీరు ఎంత బలం చేస్తే ఇప్పుడు దాని నుంచి మీరు బయటకు రావాల్సి ఉంటుంది అల్టిమేట్గా మీకే ప్రాబ్లం ఓకే కాబట్టి సమ్ రూపం అంచేతనే ఈ ఆధునిక కాలంలో మోడర్న్ ఆర్టీస్టులు ఇలా ఇలా ఉండి పెడతారు అది గణపతి అంటాడు బాగానే ఉంది నాట్ బ్యాడ్ గుడ్ ఒక ఐడియా వచ్చేసింది కదా చాలు గుడ్ సో అలా ఉంటే కూడా సరిపడుతుంది శబ్దం దగ్గర మాత్రం ఇబ్బంది లేదు శబ్దానువిద్ధ ధ్యానం అయితే శబ్దానువిధ ధ్యానంలో ఉండే రహస్యం ఏంటంటే అది అమనీ భావంలోకి తీసుకుపోతుంది మీరు శబ్దాన్ని ధ్యానం చేసుకుంటే మనస్సు విలీనం అయిపోతుంది సైలెన్స్లోకి వెళ్ళిపోతుంది అది థాట్లెస్ స్టేట్ ఆఫ్ ది మైండ్ ఆ థాట్లెస్ స్టేట్ ఆఫ్ ది మైండ్ ఏదైతే కలదో అలా ఉండాలి అని చెప్తున్నారు అద్వైతం దాన్ని అద్వైతం అంటారు థాట్లెస్ స్టేట్ ఆఫ్ ది మైండ్లో మీకు డివిజన్ ఉండదు నేను నాకంటే భిన్నమైనది అనే డివిజన్ ఉండదు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను అనుకోండి అంతా డివిజనే నేను నాకంటే భిన్నము అనే డివిజన్ ఉంది నేను ఇక్కడ కూర్చున్నాననే మాట కాకుండా అదిగో దేవుడని నడంబెట్టారనుకోండి ఆయన దేవుడు దేవుడు కంటే భిన్నమైన వాడిని నేను అనే డివిజన్ ఉంది కానీ థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉండదు ఆ డివిజన్ లెస్ స్థితి ఎందు థాట్లెస్ స్టేట్ దాని నువ్వు మనస్సును పెట్టు దీనికి మోకసత్సంగము అనిపారు స్వామి రామచిమదాస్ మహారాజ్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు దానికి మూక సత్సంగము ఎందుకంటే శబ్దం కూడా లేదు రూపం లేదు శబ్దం లేదు సత్తు ఒక్కటే ఉంది మీరు ఆ సత్తుతోటి విలీనమై ఉన్నారు సత్ అంటే ద బియింగ్ దాంట్లో విలీనమై ఉన్నారు ఆ ధ్యానానికి మూక సత్సంగము అని ఆయన ముద్దు పేరు పెట్టుకున్నారు సో ఈ ధ్యానాన్నే బౌద్ధులు శూన్య ధ్యానము అని వాళ్ళు అన్నారు శూన్యమేం కాదది కానీ వాళ్ళు శూన్యం అనే పదంతో వాళ్ళు వ్యవహరిస్తారు సో ఈ రకంగా థాట్లెస్ స్టేట్ ఆఫ్ ది మైండ్ ఇది ఇప్పుడు మనకి ఎన్ని ధ్యానాలు వచ్చాయి మూడు ధ్యానాలు వచ్చాయి రూపధ్యానం శబ్ద ధ్యానం ఇది దీన్ని ఏమన్నా నిజంగా నిజంగా అనాల్సి వస్తే దీన్ని ఏమన్నా అధ్యానం అనాలి ధ్యాన విచ్ ఇస్ నాట్ ధ్యాన అధ్యానమేవో ధ్యానం అచింతనమేవ ఆత్మచింతనం సో అధ్యానమేవో బ్రహ్మధ్యానం అని ఒక వ్యవస్థ ఏది ధ్యానం చేయకపోవడం తేరే నిద్రపోకూడదు మళ్ళీ నిద్రపోకుండా తెలివిగా ఉండి దేన్ని ధ్యానం చేయకపోతే దాన్నే బ్రహ్మధ్యానము ఆత్మధ్యానము ఉంటారు అదే ఒక ధ్యానము రూపధ్యానము శబ్ద ధ్యానము రూపధ్యానము పైనుంచి కిందకు వస్తున్నా ఇప్పుడు కళ్ళు తెరిచి ఎదురుకుండగా దేవుణ్ణి దర్శించటము ఆ దేవుణ్ణి పూజించటము ఇక్కడ ఎన్ని ఐదు ఉన్నాయి ఈ ఐదు కూడా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఈశ్వరారాధన రూపమే అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ అధ్యానము చూసారా అసలు ఈశ్వరారాధన కానీ మీరు మీకు తెలుసు అది ఈశ్వరారాధనే ఇప్పుడు ఈ సర్వశ్రేష్టమైనది సర్వోత్కృష్టమైనది ఏది అంటే ఆ అధ్యానము సర్వోత్కృష్టమైనది అని తెలుసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే అధ్యానంలో ఏముంది ఏం లేదు ఏం లేదు పేరు లేదు రామ్ రాముడి నామం లేదు వెంకటేశ్వర స్వామి నామం లేదు మంత్రం లేదు పూజ లేదు ఏమి లేదు అదేమిటి అసలు అని అనుకుంటారు అదేమీ కాదు ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ సో అది సర్వోత్కృష్టమైన ఆరాధన కానీ ఆ ఆరాధనకి రికార్డ్స్ ఏమి ఎవరో అబ్జర్వ్ చేయటాలు తర్వాత దానికేమో ఎంతమంది కలిసి చేశారు అనే అకౌంట్లు ఇవే అవి ఉండవు అవి ఉండే సందర్భం వేరు ఆ సందర్భంలో ఉండే శోభదానికి ఉంటుంది అదొక కాంగ్రిగేషనల్గా ఈశ్వరుని ఆరాధించటం ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రెలవెన్స్ అండ్ ఇట్స్ ఓన్ పవర్ కూడా సో ఒక సమాజము తన యొక్క అస్తిత్వాన్ని చాటుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వాటన్నిటికీ వాటికి ఉండే రెలవెన్స్ వాటికి ఆ తర్వాత మనుషులకి ఏమిటంటే ఏదో ఏదో అంతర్ధానమైపోతుంది దీన్ని రక్షించుకోవాలి అనే ఒక ఫీలింగ్లో ఉంటారు అదొక సైకే అదొక సైకాలజీ సో ఈ సైకాలజీ ఉన్నవాళ్ళు ఈ సైకాలజీ ముఖ్యంగా రిలీజియస్ మైండ్కి ఎక్కువగా ఉంటుంది సైకాలజీ ఇప్పుడు మీకు అమెరికా వెళ్ళారనుకోండి అక్కడ వాళ్ళ అక్కడ ఉండే క్రిస్టియన్స్ యొక్క సమస్యలతో తెలిసిన యూ హెవ్ క్రిస్టియానిటీ అని వాళ్ళ సమస్య ఎందుకంటే అక్కడ ఎవరో చర్చికి వెళ్ళరు ఆదివారం చర్చి కాంపౌండ్స్ విశాలమైన చర్చ్ కాంపౌండ్స్ ఉంటాయి విశాలమైన చర్చి ఉంటుంది ఎప్పుడైనా చర్చి కనబడితే నేను దూరుతో అసలు ఎలా ఉంటుందో నేను ఒక్కడే ఉంటాను అక్కడ నేను కొంతసేపు కూర్చుని ధ్యానం చేసుకుంటా వస్తాను ఎవరో ఉండరు అసలు మనిషి పురుగు ఉండదు ఎవరో ఉండరు ఆదివారం వస్తే రెండు కార్లు ఉంటాయి వాళ్ళు అక్కడ కారు పార్కింగ్ కోసమని వంద కార్లకు పార్కింగ్ లాంటి పెట్టు కూర్చుంటాడు రెండు కార్లు ఉంటాయి ఆ రెండు కార్లో ఒకటి ప్యాస్టర్ది ఇంకొకటి భక్తుడిది అక్కడికి సార్ దాంతో వాళ్ళు ఏమైనా భయపడతారంటే క్రిస్టియానిటీ లేకుండా అయిపోతుందని భయపడతారు ఈ యోగా వాళ్ళు మెడిటేషన్ వాళ్ళు నాలాంటి పుట్టికాళ్ళను చూసి అసలే కష్టాల్లో ఉంటే వీళ్ళు ఒకళ్ళు మనం వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు చాలా కంగారు పడుతూ ఉంటారు సో ఆ ఆ ప్రొటెక్టివ్ మెంటాలిటీ ఉంటుంది చూసారా దా దట్ ఈస్ దేర్ హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దట్ దానికోసం ఉపయోగపడే సందర్భాలు వేరే ఉంటాయి కానీ ఈ అధ్యానము అనేది అది ఎదరవాళ్ళకి చెప్పేది కాదు రికార్డ్ అయ్యేది కాదు లేకపోతే పుణ్యం సంపాదించేది కాదు లోకంలో ప్రతిష్ఠకి సంబంధించింది కాదు వీటన్నిటికీ దూరంగా ఉండేటువంటిది అధ్యానం ఈ అధ్యానంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు జగుడు వలె ఉంటాడు అదే అంటున్నారు జడమాచరేత్ అని దానికే వచ్చాం కదా మీరు ఎప్పుడైతే ఆ థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతారో అప్పుడు మీరు పొందేటువంటిది ఏమిటంటే అద్వైతాన్నే పొందుతారు అద్వైతం సమనుప్రాప్య ఎందుకంటే డివిజన్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుందో తెలిసిన థాట్ నుంచి ఆరిజినేట్ అవుతుంది డివిజన్ కానీ భయం కానీ కామన కానీ ఇవన్నీ కూడా డివిజన్ బట్టే భయం వస్తుంది ద్వితీయాద్వై భయం భవతి కామన కూడా థాట్లోంచి పుడుతుంది థాట్లోంచి పుడుతుంది ఇవన్నీ కూడా థాట్లెస్ స్టేట్ ఈజ్ అద్వైతం అద్వైతం సమను అంటే థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆత్మ అని కాదు వీ షుడ్ నాట్ సే లైక్ దాట్ అప్పుడు ఏమవుతుంది థాట్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఒకటి ఉంటుంది థాట్స్ ఉన్న స్టేట్ దానికి ఆపోజిట్ థాట్ లెస్ కాబట్టి ఇప్పుడు ఆత్మ వన్ ఆపోజిట్స్ కాదు ఆత్మ దేనికే ఆపోజిట్ అపోజిట్ కాదు అండ్ మైండ్ రిజాల్వ్స్ యు అబైడ్ ఇన్ ది ఆత్మ మైండ్ ఫంక్షన్ చేసేప్పుడు కూడా ఉన్నదే ఆత్మే కాబట్టి కానీ మైండ్ ఫంక్షన్ చేసేప్పుడు మీకు ద్వైతం ఉంటుంది ఈ ద్వైతము ప్రతీతియా యథార్థమా ప్రతీతి అంటే జ్ఞాని యథార్థము అంటే సంసారం థాట్లెస్ స్టేట్లో జ్ఞాని యొక్క స్టేటు అజ్ఞాని యొక్క స్టేటు ఏకమైపోతాయి థాట్స్ ఉన్నప్పుడు జ్ఞాని యొక్క స్టేట్ ఏమిటి ప్రతీతి బట్ మిథ్యా ఆయనకి తెలుస్తూ ఉంటుంది సంవసారికి ఏంటి డిఫరెన్స్ అంటే ప్రతీ థి విచ్ ఇస్ టేకన్ టు బి రియల్ నిజానికి సర్ఫేస్లో జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏముండదు ముందు ఎవడైనా అవుట్వర్డ్ అపియరెన్సెస్ని బట్టి నేను మీకంటే గొప్పవాడి నేను ఎవడైనా చెప్పి ప్రయత్నం చేస్తే అది బెస్ట్ సిగ్నల్ ఆఫ్ అజ్ఞాన అవుట్వర్డ్ బట్టి అసలు అటువంటిది క్లెయిమే ఉండకూడదు నేను పురుషుణ్ణి కనుక గొప్పవాడిని స్త్రీలు గొప్ప కాదు పురుషుడు గొప్ప కాబట్టి ఆ విధంగా జెండర్ని బట్టి నేను గొప్పవాడినాను కులాన్ని బట్టి నేను గొప్పవాడినాను ఆశ్రమాన్ని బట్టి నేను గొప్పవాడినాను లేకపోతే నా గెడ్డాన్ని బట్టి నేను గొప్పవాడినాను సో లేకపోతే కొంతమంది చూడండి ఈ గెడ్డను పెంచుతారు ఆ పెంచడంలో అదలా పెరిగి పెరిగి పది అగులాలు పది గిన్నీస్ బుక్లో పెరుకుతుంది దాన్ని బట్టి గొప్పవాడినాను అలాగా డ్ అపీరెన్సెస్లో జ్ఞానికి అజ్ఞానికి ఏమీ తేడా ఉండదు అజ్ఞానికి జ్ఞానికి ఏమీ తేడా ఉండదు అవుట్వర్డ్ అపిరెన్సెస్ సార్ ఐ డి ఆన్ ది సేమ్ ఆన్ ది సర్ఫేస్ కానీ అంతర్ లోపల ప్రవేశిస్తే డెప్త్లో అసలు ఏమీ కామన్ ఐటమ్ ఏమీ ఉండదు సో జ్ఞాని ఎలా సినిమా తెరలాగా ఉంటాడు సినిమా తెరగా ఉండడం అంటే క్లియర్ అండ్ ఎంపీ అంటే ఏ బొమ్మైనా పడ్డానికి అవకాశం ఉంది ఎందుకంటే క్లియర్గా ఉంది కనుక ఎంటీగా ఉంది కనుక ఏ బొమ్మైనా పడచ్చు కానీ బొమ్మ పడుతుంది పోతుంది ఏది కూడా దాని యొక్క సంస్కారాన్ని విడిచిపెట్టదు ఎప్పటికీ తెర క్లియర్ అండ్ ఎంటీగా ఉంటుంది బొమ్మలు కనబడుతున్నప్పుడు కూడా క్లియర్ అండ్ ఎంటీ బొమ్మలు కనబడడం మానేసినా క్లియర్ అండ్ ఎంటీ తర్వాత తెర యొక్క లక్షణం ఏంటంటే తెర బొమ్మలని ప్రభావితం చేయదు తెర బొమ్మల చేత ప్రభావితము కాదు అది ఆ తెర యొక్క లక్షణం జ్ఞాని ఆ తెరలాగా ఉంటాడు పిక్చర్స్ వస్తాయి పోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు పిక్చర్ వచ్చిపోయినా కూడా క్లియర్ అండ్ ఎంపీగా ఉంటుంది తెర ఎప్పటికీ జ్ఞాని అలా ఉంటాడు సో ఆ వెరాజు సంసారి ప్రతి చిన్న విషయము కూడా ఆ ప్రతీతి ప్రతి చిన్న దాని ప్రతీతి కూడా సంసారి యొక్క మనస్సుని చాలా లోతుగా ప్రభావితం చేస్తూ ఉంటుంది కారణం ఏమిటంటే దాని ఏం నుండే సత్యత్వ బుద్ధి అలా ఆ రాగద్వేషములు అలా ఉంటాయి కాబట్టి దీన్ని రేపు క్లాస్లో మళ్ళీ కొనసాగుతాం ఓం పూర్ణమదః పూర్ణమిద పూర్ణ పూర్ణము దూర్ణశమాద పూర్ణమైవాశిష్యతే శాంతి శాంతి